ప్రవక్త సల్ల అలెస్లం వద్దకు వచ్చారు ప్రవక్త నేను మీతో ఉండి యుద్ధం చేయాలి అని కోరుతున్నాను అయితే ఈ విషయంలో మీతో సలహా తీసుకుందాము అని వచ్చాను అప్పుడు ప్రవక్త సల్లల్లాహు ఇస్లం అడిగారు హల్లకమిన్ ఉమ్మిన్ నీకు తల్లి ఉందా అవును ప్రవక్త నా తల్లి ఇంకా బ్రతికే ఉంది అని అతడు సమాధానం పలికాడు అప్పుడు ప్రవక్త సల్లల్లాహాహు అలస్లం తెలిపారు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 స్వర్గంలో చేరడానికి ఒక గొప్ప సబబు ముందే మనం హారిథా బిన్నో అమాన్ రది అల్లాహు తాలా అనుహు గారి యొక్క సంఘటన విని ఉన్నాము ప్రవక్త సల్లల్లాహు అలైవలం స్వర్గంలో వెళ్ళినప్పుడు పారాయణం పురాన్ పారాయణం విన్నారు ఎవరు అని అడిగినప్పుడు హారితా బిన్ అమాన్ అని చెప్పడం జరిగింది అయితే ప్రవక్త సల్ల అలెస్ వాళ్ళు చెప్పారు కదాలి బిర్ కదాలి బిర్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 సహనం వహించడం ఏ రకమైన కష్టాలు వచ్చినా సహనం వహించడం మరియు అల్లా మనపట్ల చేసిన తీర్పు దానిని సంతోషంగా స్వీకరించడం ఇది ఇంత గొప్ప విషయం అంటే అల్లాహుతాల దీనికి బదులుగా స్వర్గం ప్రసాదిస్తాడు దీనికి సంబంధించిన పురాన్లో ఎన్నో ఆయతలు ఉన్నాయి సూర్య ఫుర్ఖాన్ ఆయత నంబర్ డెబ్బై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 అం హసిబ్బు తుమ్ అంతదులుల్ జన్న ఏమిటి మీరు ఎలాంటి కష్టాలు లేకుండా కష్టాలపై సహనం వహించకుండానే స్వర్గంలో అలాగే ప్రవేశిస్తారని భావిస్తున్నారా వలం అలంహుల్ అజహాదు మీలో అల్లాహ మార్గంలో పోరాడేవారు మరియు సహనం వహించేవారు ఎవరో ఇంకా తేల్చేది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 ఫసోర వహ్తబ్ లమ్అర్దహు తవా బూ నల్ జ నేను నా దాసునియక యొక్క రెండు గౌరవనీయులైన విషయాలు రెండు కన్లు తీసుకొని అతన్ని పరీక్షిస్తే ఫసోబర వహ్తసబ్ అతను సహనం వహిస్తూ అల్లాహే నాకు దీని ప్రతిఫలం ఇచ్చివాడు అని ఆశిస్తాడో అలాంటి వ్యక్తి గురించి నేను స్వర్గం తప్ప ఇక ఏ ప్రతిఫలాన్ని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 فروقت صلى الله عليه وسلم إلى تلبيار الله رب العالمين إلى تلية جيسادو ما لعبد المؤمن عند جزاء إذا قبضت صفية من أهل الدنيا ثم احتسب إلا الجنة نا وشواس دينا داسدو نينو أتنكي پريمين وارلو يورنين تيس كننانو أنت أتدو داني پاي سهنم وحنچي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 ఆ తర్వాత వారి యొక్క అంతిమ సంస్కారాలలో పాల్గొనడం ఇది కూడా చాలా గొప్ప పుణ్యం దీనివల్ల కూడా మనకు స్వర్గం ప్రాప్తమవుతుంది ముస్తదర్ ఖాకిమ్ మరియు మజముల్ కబీర్ లి తబ్రానిలో ఈ హదీత్ వచ్చి ఉంది షేహల్వాని రెహమల్లా సహీహుత్ రహీబ్లో దీనిని ప్రస్తావించారు మన్హస్సల మయ్యి తన్ ఫక మలైహి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 انتا قبرة غنطة نلو بي سارلو الله تعالى اكشم استادو ومن كفن مييتا كساه الله من استبرق و سندس من الجنة كساه الله من سندس و استبرق من الجنة مر يوري ته اوكا مسلم شوانيكي كفن تودك استادو كفن اوكا پرتك ادرس ساماني ايه مسلم لكي وشم تلسي ونطون دي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 ఈ రోజుల్లో తాజీయత్ పేరు మీద ఎన్నో బిధాతలు ఎన్నో సమాజాల్లో మనం చూస్తున్నాము అయితే ధర్మానికి వ్యతిరేకమైన విషయాల్ని మనం వదిలేయాలి ధర్మపరంగానే తాజీయత్ చెయ్యాలి అంటే వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చాలి ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు మామిన్ ముమినిన్ యుసీబతిహి ఏ విశ్వాసుడైతే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 इध स्वर्गम्लो चर्पंचे सत्कार प्रवक्ता सल अलापार अल हया उमा इमान फिना सिग्गू बिड़ विश्वास में ओ भागम मरी विश्वास स्वर्गा तीस इकड़ विषय गमी रोज मंदी पाप कार्यापू धर्म कार्य चेया की सिग्पड़ा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 ప్రజలకు అవస్థ కలిగించే విషయం ఉండేదింటే వస్తువు ఉండేదింటే దానిని పక్కకు జరపడం ప్రజలకు బాధ కలగకుండా ప్రయత్నించడం ఇది కూడా స్వర్గంలో తీసుకెళ్లే సత్కార్యాలలో ఒకటి సాహిబ్ ఖారిసీ ముస్లింలో వచ్చిన హనీతి ప్రకారం బై నమా రజను నియమ్షిఫి తరీఖిన్ ఇద్ వజ్ ద హుస్ నౌఖిన్ ఫర ఫర్ అలాహు అహు ఫరహు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 నిశ్చయంగా అల్లాహతాళ మీకు ఆదేశిస్తున్నాడు అమానతులను వారి హక్కుదారులకు చేర్పించండి అని ముసర అహ్మద్లో వచ్చిన హదీత్ సెహుల్ జావేలు షేఖల్వానీ ప్రస్తావించారు ప్రవక్త సలల్లాహులేస్లం ఒక సందర్భంలో చెప్పారు ఆరు విషయాల గురించి మీరు నాకు గ్యారంటీ ఇచ్చారు పూచి ఇచ్చారంటే నేను మీకు స్వర్గం గురించి పూచి ఆరిట్లో ఒకటి ఏమిటి అద్దు ఇద తుమిన్ మీ వద్ద ఏదైనా అమానత్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 అలామూల్యూ